మూడు వందల ముప్పై ఎనిమిది ఆలించు పాలించు ఆదిమ పురుష క్షమజాలిదీర నీకే శరణుచొచ్చితి గతి నీవే మతి నీవే కర్తవూ భర్తవూ నీవే పతియునీవే ఏ పట్టున మాకు ఇతరములెవరున్నారు ఎంచిచూడ నిన్ను పోల చతురుడా నిన్నునే శరణుచొచ్చితిమీ జననీజనకులు శరణము నీవే ఉనికి మనికి నీవే ఉపమా నీవే మనసిచ్చి నీవే నన్ను మన్నించుకుంటేనే తనవీ మనవి నీకే శరణు చొచ్చితిమి లోకసాక్షివి నీవే లోకబంధుడవు నీవే ఈకడ శ్రీవెంకటేశివో నీవే నీకంటే మరి లేరు నిఖిలమింతయుగావ సాకార రూప నీకే శరణు చొచ్చితిమి